ఆయావంలో ఉన్నవన్నీ కూడా నా ప్రకాశాన్ని బయట ప్రకాశాన్ని బాహ్య ప్రకాశాన్ని వదిలేసి అంతర్ముఖ ప్రకాశం చేశా జ్ఞానోదయం అయినప్పుడేమో జ్ఞానం ఉదయించింది ఉదయించిన జ్ఞానాన్ని ప్రపంచంలో వాడా మాయా కల్పిత ప్రపంచంలో మాయా కల్పిత ప్రపంచంలోనూ వాడే జ్ఞానాన్ని ఉపసంహరించా జ్ఞానోదయం అయినప్పుడు తూర్పు దృష్టి ఉపసంహరించినప్పుడు పశ్చిమ దృష్టి కనుక పరమాత్మ పరబ్రహ్మ అవ్వాలంటే పశ్చిమ దృష్టి కావాలి నీ స్వయంప్రకాశం మాయలో ఉన్నటువంటి దాన్ని అస్తమింపజేసి పశ్చిమ దృష్టితో అస్తమింపజేసి స్వప్రకాశంగా మారాలి మీకు ఇచ్చిన పుస్తకంలో పశ్చిమ దృష్టి అని ఉంటుంది చోటు చూడండి పరమాత్మ అయిన వాడు దృష్టితో మాయని దాటి మాయలో చోట మానేసి తను తాను రమిస్తూ తనలో తాను రమిస్తూ తాను తానేటువంటి స్వరూప జ్ఞానంలో ఉండేదే పశ్చిమ దృష్టి ఆ పశ్చిమ దృష్టిలో మాయన దారుతాడు ఆ పశ్చిమ దృష్టిలో తాను తప్ప రెండోది లేదు పశ్చిమ దృష్టిలో తాను తానైనటువంటి స్పృహ కూడా ఉండదు తాను తానైనటువంటి అపరోక్ష అనుభూతి ఇది స్వస్వరూప సాక్షాత్కారం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఘటాకాశం దగ్గర నుంచి మహాకాశానికి వచ్చి పశ్చిమ దృష్టితో మహాకాశం కూడా తీసిపడేసి ఆకాశం అనేటువంటి అనుభవాన్ని కూడా తీసుకునేసి ఆకాశమే నేను నేనైన ఆకాశం నేను నేను అనదు నిన్న చెప్పాను నేను తానయ్యి తాను తానే అయ్యిండి తాను తానుగా ఉండి తానులో నేను లేకుండా పోయింది నిన్న రాసుకోమ ఇది పశ్చిమ దృష్టి ఈ పశ్చిమ దృష్టిలోనే వాడు మాయం దాటాడు ఈ పశ్చిమ దృష్టిలోనే పరమాత్మ అనేటువంటి స్థితి నుంచి పరబ్రహ్మ నేను ఇష్టకు వచ్చావు ఇంత కథ ఉంటే మీరెక్కడున్నారడు కొండ సచ్చమా. కొండ నన్ను పట్టుకుంది ఈ కొండ వదలటం లేదు కొండలో ఉన్న ఆకాశానికి ముందు వస్తే ఇవైపోదు అంత ముందు ఆత్మానుభవం రావాలి దానికంటే ముందు నేనెవరో తెలియాలి నేనెవరో తెలియాలంటే పంచకుశాలు మూడు శరీరాలు తెలిస్తే లాభం ముక్తి కావాలి విముక్తి కావాలి విముక్తి కావాలంటే మళ్ళీ ఏం చేయాలి ఆత్మానాత్మ వివేకం కావాలి తెలిసిన తర్వాత సాధన కావాలి సాధనలో మళ్ళీ అజ్ఞానం బండరాయలుగా కిందకి శమతమాలు అవి మళ్ళీ మాయా కల్పిత ప్రపంచంలోనే రెండుగా చూసే దృష్టి పోయి ఒకటిగా చూసే దృష్టి కావాలి అదే తిథిక్ష ద్వంద్వ దృష్టి మారటమే తితిష్ఠ భేదాల్ని అభేదంగా చూసే దృష్టి తితిచ్చ భేదం వచ్చినప్పుడు భేద దృష్టి మార్చేటప్పుడు భేద దృష్టికి కారణమైనటువంటి నీ ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని చల్లపరచటం తృప్తి తృప్తిపరచడమే తిథిచ్ఛ భేద నీకు వచ్చినటువంటి రియాక్షన్ని చల్లపరచడమే తిథిచ్ఛ అందుకని తీర్చేసి మరో పేరు ఓర్పు సహనమే తితిచ్చా అసలు తీసిచ్చంటే విషయ సమత్వం విశేష సమత్వం అంటే ద్వంద్వాతీత స్థితి ద్వంద్వ విమర్శ మాని తటస్థ స్థితి ఇది ముందు సాధించాలి సమత్వం యోగముచ్చతే సమదృష్టే యోగం భేద దృష్టి రోగం సమదృష్టే యోగం భేద దృష్ట మరి అక్కడ చూసుకోవాలా దానికి సాధన చేతి వచ్చే కావాలి సంపత్తుంది కానీ సద్ది సద్వినియోగం చేయాలిగా సద్వినియోగం కానీ ఆత్మానాత్మ వివేకం కావాలిగా ఆత్మానాత్మ వినాలంటే బుద్ధి వికాసం కావాలిగా బుద్ధి వికాసంలో వివేకం ప్రజ్ఞ ఉండాలిగా బుద్ధి సంస్కారాల నుంచి విడుదలయ్యి వైరాగ్యంతో ఉండాలిగా వైరాగ్యం ఉన్న బుద్ధి వాసంతో ఉన్న స్థూల బుద్ధి వైరాగ్యంతో ఉన్న బుద్ధి సూక్ష్మబుద్ధి వివేకం చూడాలలో సూక్ష్మబుద్ధి ఉన్నవాడికి ఆత్మ అద్భుతం స్థూల బుద్ధి ఉన్నవాడికి అందదన్నాడు కాబట్టి పంచకోశ లక్షణ వ్యతిరేక్త లక్షణమైన ఆత్మని పట్టుకోవాలంటే పంచకోశ లక్షణాలకి నీవి కానట్టుగా సాక్ష్యభూతంగా అది ఏదో ప్రార్థనలో ఎట్లా ఉందో అట్లా దాన్ని వెలమార్చాలి పోగొట్టాలి అంతే అదే జరుగుతుంది అనే ఉండాలి కానీ నేను చేస్తున్నాను నేను జరుగుతున్నాను అనేది ఉండకూడదు ఇలా పంచకోశాలు దాటాలి విజ్ఞానమయ కోశం దాకా రావాలి మానవమయ కోశం దాటడమే కష్టం అన్నమయోశంగా ఉన్న శరీరమేనైనా అనేది పోవడమే కష్టం ప్రాణం పోతే అనే దృష్టి ఉంటే ఇంకా ప్రాణమయ కోసమే ఉన్నావు ప్రాణం పోయినా నువ్వు చావు అప్పుడే నువ్వు కోసం దాటావు నానా చెత్త మనం మనసులో ఉంది మనోమయ కోసం దాటడం కష్టం ఒక్కసారి విజ్ఞానమై కోసం వస్తే ఇంకా నీకు తిరుగులేదు ఇంకైతే ఈ విధానంలో చెప్పే చూడు అక్కడ కొన్ని శక్తులు కొన్ని కళలు వచ్చి నిజం అవుతాయి కొన్ని మాటలు మాట్లాడితే నిజం అవుతాయి వాక్సిద్ధి వాక్సిద్ధి ఇవన్నీ వస్తాయి అక్కడ నువ్వు పడిపోకుండా దుర్వినియోగించ అసలు వినియోగించకుండా ఉన్నాను నీకు వచ్చినటువంటిది ఎక్కడైనా రెండు రుజువు నాకు చెప్పు నాకు చెప్పు చుట్టూ చేరతారు నాకు అది లేదు పోయిందని చెప్పాలని చెప్పి తెలిసినా సరే దాన్ని పట్టించుకోకూడదు ఎవరికి చెప్పకూడదు ఎవరికి ఆ శక్తి వినియోగించకూడదు అప్పుడే పైకి వెళ్తావు లేకపోతే అక్కడ చిక్కుపడతావు మేరబాబా కూడా అదే చెప్పాడు జ్ఞానభూమికలు దాటాడు నాలుగో భూమిక నాలుగో చైతన్య భూమిక దాటేటప్పుడు ఈ శక్తులన్నీ వస్తాయి చచ్చినాన్ని బతికిస్తాడు ఎండిపోయిన ముద్దుకి చిగురిస్తాడు ఎండిపోయిన బావిలో నీళ్లు వస్తాయి రోగాలను నయం చేస్తాడు అన్నమాట నిజమవుతుంది నాలుగో భూమిక దీన్ని దుర్వినియోగం చేశాడా సృష్టిపరిణామంలో శిల నుంచి జంతువు దాకా వచ్చి మానవుడు అయ్యాడు ఎన్నో పునర్జన్మలు పొందాడు మూడు భూమికలు దాటాడు నాలుగో జ్ఞాన భూమికల చైతన్యం ఈ శక్తులు వచ్చినాయి ఈ శక్తులు వినియోగించాడా మళ్ళీ రాయికెళ్ళి వైకుంఠపాడిలో పెద్ద భావం కరిస్తే ఒకటో గడికి వచ్చినట్టు వస్తుంది మెహర్ బాబా చెప్పార మాట అది అది ఈ నాలుగు చైతన్య భూమికలు శక్తి ఐదు ఆరు మానసిక భూమికలు ఈ శక్తి భూమికలు దాటిపోతే మాయం దాటినట్టే మానసిక భూమికల్లో వచ్చినప్పుడు పడిపోయినా పర్వాలే మళ్ళీ నిన్ను నువ్వు కూడా తీసుకుంటావు ఆరో ఐదో భూమిక ఏమో మనస్సు ఆరో భూమికేమో బుద్ధి మనస్సుకి వేదన బుద్ధికి ఉద్వేగము ఉంటాయి ఉద్వేగము ఉత్సాహం ఉంటాయి నువ్వు జ్ఞాన చైతన్య భూమికలు వచ్చేసరికి స్థూల విషయాలు పోయినాయి స్థూల విషయాలు పోయాక ఐదో భూమికలో ఉన్న మనసుకి వేదన వచ్చిందండి విషయాలు లేకపోతే దేని గురించి వేదన ఏమో అది వచ్చి అంటుంది కారణం తెలియదండి ఎందుకో దుఃఖం వస్తుంది ఎందుకో కళ్ళీలు వస్తుంది ఎందుకో నాకు కారణం తెలియదు ఏ విషయం లేదు నాకు ఏ కష్టం లేదు ఏ సమస్య లేదు ఎందుకో వేదన పడుతున్నాను నా దగ్గరికి వచ్చారు ఒకళ్ళు కారణం లేకుండా విషయం లేకుండా వేదన ఏంటి నువ్వు నాలుగు ఐదో భూమికిలో ఉన్నావమ్మా ఇది మనసు యొక్క లక్షణం నీకెందుకు అట్లా ఉండూరు అదే ఆగిపోతుంది కొన్నాళ్ళకి వాళ్ళు ఆరు భూమికి వెళ్ళారు ఉద్వేగంగా ఉత్సాహంగా ఏదో చేయాలి అది చేయాలి ఏం చేయాలంటే ఏం లేదు విషయాలు వాసన లేవు అసలు ఒకటే చైతన్య భూమికి వచ్చేసరికి అయిపోయినాయి పోయాక దేని గురించి ఉత్సాహపడాలి రేపు తొమ్మిది పది తారీఖులు మాగ పౌర్ణమి పెద్దయిదు అంత గందరగోళం చేయాలని ఉత్సాహం అంతేనా అది చేసేవాడికి ఆ కత్తుభావం ఆ భోక్తభావం కూడా హడావిడ పడుతూ ఉంటారు నిర్విష్యమయాక ఆరోపణకి వచ్చాక నిష్క్రియ అయ్యాక దేనికి ఉత్సాహం ఏ కారణము లేని ఉత్సాహం ఏ కారణము లేని ఉద్వేగం అది బుద్ధి లక్షణం ఆ లక్షణం కూడా ఆగిపోయింది అప్పుడు బుద్ధిని దాటాడు కాబట్టి ఐదో ఆరు మానసిక భూమికలు మనసు బుద్ధి రెండు దాటిన తర్వాత ఏంటి ఐదో ఆరు దాటిన తర్వాత ఇంకా అడ్డం లేదు నాలుగు భూమికలు శక్తి ఐదో ఆరు మానసికం ఆరు దాటిన తర్వాత ఇంకేముంది ఆ ఏడో భూమిక అనేది ఏదో అది నీ స్వరూపం అది భ్రమపోతుంది అది సత్యదానందం సచ్యదానందం అది అక్కడ అర్థమే లేదు ప్రతిబంధకమే లేదు అప్పుడు బాబా చెప్పారు మరి దీన్ని గురువు నడుపుతున్నాడు గురువు నడుపుతున్నప్పుడు కొన్ని అనుభవాలు వచ్చినాయి అది గురుకురపతో వచ్చినాయి గురువు ఇస్తే వచ్చినాయి అయినా ఇది భ్రమే అప్పుడు బాబా చెప్పారు పనికొచ్చే భ్రమ పనికిరాని భ్రమ అని రెండు పెట్టాడు పనికిరాని భ్రమేమో అజ్ఞానంలో దోసేస్తుంది పనికొచ్చే బ్రహ్మ నీ ఇష్టదైవమో గురువో నీలో పుట్టిస్తాడు ఈ భ్రాంతి ఇతర భ్రాంతులకు పోగొడుతుంది అందుకు పనికొచ్చే భ్రాంతి అయినప్పటికీ అది భ్రాంతే చివరికి ఏ ఆరో భూమికి దాన్ని ఏడుకొస్తే ఏ భ్రాంతి లేదు ఈ భ్రాంతిరహిత స్థితిలోనే నువ్వు బ్రహ్మ గురువుగారు చెప్పాడు ప్రజ్ఞాన బ్రహ్మ ఐదో భూమిక ఎందుకంటే సేఫ్ నాలుగు భూమికులు శక్తిపరిధి దాకావు ఐదో భూమిక సేఫ్ అది ప్రజ్ఞాన బ్రహ్మ ఏ బుద్ధిలో అయితే ప్రజ్ఞ అనేటువంటి అనుభూతి వచ్చిందో ప్రజ్ఞలో శాంతము ప్రశాంతం వచ్చిందో ఆ శాంతము ప్రశాంతం అనేది సచిదానంద లక్షణముతో ఉందో ఈ లక్షణము బ్రహ్మ లక్షణం బ్రహ్మ సచిదానందుడు ప్రజ్ఞ కూడా సచిదానంద అనుభవం రెండు బ్రహ్మలు లేవు సచ్యదానంద అనుభవం నీకు వచ్చిందంటే అది బ్రహ్మానుభవమే ఇది ప్రజ్ఞాన బ్రహ్మ ప్రజ్ఞకి ప్రజ్ఞలక్షణం కూడా విషయాలు దాటిన తర్వాత నాలుగో భూమిక దాటాక ఐదో భూమికలకు వచ్చినప్పుడు బుద్ధి ప్రజ్ఞగా మారినప్పుడు ప్రజ్ఞాన బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మలో శాంతి పరమశాంతి వచ్చి సచ్చిదానంద అనుభవం వచ్చింది కాబట్టి ఈ అనుభవం ఎవరిది బ్రహ్మాను బ్రహ్మానుభవం బ్రహ్మలక్షణం కనుక ఈ అనుభవం వచ్చిందంటే నేనే బ్రహ్మని బుద్ధి యొక్క ప్రతిబింబమేగా నేను బుద్ధి ప్రజ్ఞాన బ్రహ్మంటే బుద్ధి యొక్క ప్రతిబింబం కూడా ప్రజ్ఞాన బ్రహ్మ అంటుందిగా అట్లా అహం బ్రహ్మ అయింది ఈ అహం బ్రహ్మ గురుగారు ఆరో భూమిక అన్నారు అహమనే ప్రతిబింబం పోయి బింబమే అనేటువంటి బ్రహ్మ మాత్రమే మిగిలింది ఇది తత్వమోష వాక్యం త్వంలో ఉన్నటువంటి అహంభంగానే అయమాత్మ బ్రహ్మైంది ఈ అయమాత్మ బ్రహ్మే గురుదేవులు చెప్పినటువంటి ఏడో భూమిక అయమాత్మ బ్రహ్మే ఏడో భూమిక అందరూ జ్ఞానభూమికలు వేరే ఉంటాయి వేదాంతంలో మెహర్బాబా ఏమో చైతన్య భూమికి పేరు పెట్టాడు దాంట్లో ఐదోది ప్రజ్ఞానపురం అన్నాడు అహం అహంబ్రహ్మాస్మ ఏడో భూమికి వెళ్ళేసరికి ఏమైంది స్థూలం పోయింది సూక్ష్మం పోయింది మానసికం పోయింది మూడు పోయేసరికి ఇంకేముంది ఇది ఆత్మ సామ్రాజ్యం ఆత్మ కొన్ని అడ్డాలు పోయింది అడ్డాలు అక్కడ ఆత్మ ప్రకాశించిందా అడ్డం పోయినటువంటి అడ్డు తొలగి ఆత్మిక ప్రకాశించకుండా ఉన్నటువంటి సంధి ఏదైతే ఉందో అది నిర్వాణ స్థూలము దాటి సూక్ష్మము దాటి మానసికం దాటినటువంటి దాంట్లో స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు స్థూల సూక్ష్మ మానసిక సంస్కారాలు స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచ అనుభవాలు మూడు సున్నాయిన చోట ఒక ఖాళీ వస్తుంది ఆ ఖాళీ పేరు నిర్వాణ ఆ ఖాళీలో స్వయం చైతన్యము అనుభవం కుస్తుంది అది అహమస్మి అనుభవంకి వచ్చిన తర్వాత అది బ్రహ్మానుభవంతో వ్యాపమై ఉంటుంది అది బ్రహ్మీభూత స్థితి అది అయమాత్మ బ్రహ్మ అది నిర్వికల్పం చూసారా మళ్ళీ నిర్విష్య ఆనందం వస్తుంది ఆనందం కూడా పోయాక ఒక స్తబ్దత వస్తుంది ఒక నిర్లిప్త స్థితి ఆ నిర్లిప్త స్థితే నిర్వాణాలు ఆ నిర్వాణాలో గురుదేవులు ఒక బీజం వేస్తాడు ఆ బీజం వేసిన తర్వాత వాడు నిర్వికల్పమై బ్రహ్మానుభవం పొందుతాడు ఈ బీజం ఏమిటి అంటే వాడు దారు వాడు దారి వాడికి పోయి అయమాత్మ బ్రహ్మగా ఉండటమా వాడు కొంతకాలం వెయిటింగ్ లిస్టులో ఉండి మళ్ళీ ప్రపంచానికి వినియోగపడుతూ ఒక కారణజన్మ తీసుకోవడమా లేదు ఈ శరీరం పడిపోయే లోపు జీవన్ముక్తుడుగా ఉంటూనే గురువుగా ఉండటమా అనేటువంటిది నిన్ను నడిపినటువంటి గురుదేవులు అక్కడ బీజం ఆ అది మండపేట్లో వినదు నేను నేను వచ్చిన రోజుల్లో పది ఏళ్ళకి పన్నెండు ఏళ్ల కిందట ఆ నిర్వాణాల్లో గురుదేవులు బీజం వేస్తాడు ఆ బీజాన్ని బట్టి వాడు గురువు అయ్యేది అక్కడ ఉంటుంది గురువు అవడం కాదు బ్రహ్మీపూర్ నాకు ఏ ఇచ్చలేదు నాకు నాకు సొంతంగా ఇచ్చలేదు గురుదేవులు వేసిన బీజంతో గురుదేవుల యొక్క పనిముట్టుగా గురుదేవుల యొక్క కార్యక్రమంగా నేను చేస్తాను అది ఆయన బీజం ఆయన సంకల్పం ఆ సంకల్పంగా పనిచేస్తాడు అట్లా లేకపోతే మీ గురువులే దొరకదు ఎవరిదారే ఆపోతారో అయిపోతూ ఉంటారు ఆయనకు వచ్చి చెప్పేవాడేది ఆ నిర్మాణాలు గురు గురువు గారి సద్గురువు చేసే ఉంటే ఆ బీజం అంకురించి ఆ బ్రహ్మీభూత స్థితిలో ఏడో ఏడో జ్ఞాన భూమికులు ఉన్నవాడు అయమాత్మ బ్రహ్మైన వాడు తిరిగి ప్రపంచంలోకి వచ్చి ఈ బీజమే సంకల్పంగా మారి శిష్యుని చుట్టూ చేర్చుకొని వాడికి బోధిస్తూ ఉంటాడు ఆ బీజమే కనుక మా గురువులకి గురువు సద్గురువు కనుక ఆ బీజం వేయకపోతే మీకు గురువులే దొరక అది సిస్టమ్ అక్కడ జై బాబా చెప్పారు